వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేక రకములైన సామాన్య వ్యవహారాల్లో కలిసిపోయి ఉంటారు ఇది మీకు ఉదాహరణ చెప్తాను జీవన్ముక్త అవస్థకి అసలు ఇది సరిపోదు ఇంకా అచ్చలం దాకా కూడా అక్కర్లేదు ఎందుకనంటే మహమ్మద్ ప్రవక్త ఆయన ఏ మసీదులో అయితే ప్రవచనం చెప్పేవారో ఆ మసీదు బయట చెప్పులుకుంటుంది కోట్లాది మంది భక్తులు కోట్లాది మంది అనుసరించేటటువంటి అనుయాయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ వారిని అడిగేది ఏమంటే మీరసలు ఇంతమంది ధనవంతులు మీ వెనకాల ఉంటే మీరు చెప్పులు కుట్టుకోవడం ఏంటంటే ఆయన ఏమన్నారంటే నాయన నా కోసం వస్తున్నారా నా కోసం రావడలా దేవుని వాక్యాల కోసం వస్తున్నారు నాలో ఉన్న దివ్యాత్మస్థితిని నేను వ్యక్తపరుస్తూ ఉంటే వారిలో ఉన్నటువంటి దైవీ చైతన్యం ఆనందపడుతోంది దివ్యత్వం దివ్యత్వంతో కలిసిపోయింది అంతే తప్ప అక్కడ విన్నవాడు లేడు చెప్పినవాడు అంతకంటే లేడు మరి విన్నవాడు చెప్పినవాడు లేని స్థితిలో మరి ఉన్నవాడెవడు లేనివాడెవడు ఇదెంత ఆదరణ కదా విక్షేపం కదా మనో కల్పితం కదా సృష్టి సంకల్పం నుంచి ఉత్పన్నమవుతుంటే మరి ఆ సంకల్పాతీతము నిర్వికల్పము సహజ నిర్వికల్పమైనటువంటి స్థితిలో మరి ఎవరున్నారు ఎవరూ లేదు కదా జీవుడు అందామా ఇది చేరని వాళ్ళు చెప్పే మాటలే కాని చేరిన వాళ్ళు చెప్పే మాటలు కావు గమ్యం చేరిన వాడు నిరావరణం నిస్త్రై గుణ్యం పరాపరం వాడికి మూడు గుణాలు లేవు వాడికి పరం లేదు అపరం లేదు వాడికి తత్వం లేదు తత్వరహితుడు సదసద్ రహితుడు జాగ్రత్తగా గమనించాలి అట్టి నిరావరణ స్థితిలో ఏ ఆనంద నిర్ణయం ఆ నిరీహ స్థితిలో ఏ ఆనంద నిర్ణయం కాబట్టి సచిదానందము సత్యం జ్ఞానం అనంతమైనప్పుడే పరబ్రహ్మ నిర్ణయం సత్యం జ్ఞానం అనంతమనే పరబ్రహ్మమనే ఆవరణే లేనటువంటి దేశికుడికి సద్రహితమైనటువంటి బయలుని నిర్ణయంగా పొందినటువంటి వాడికి వాడు లేని వాడుగా ఉన్నటువంటి వాడికి నిర్ణయో నాస్తి సర్వదా జగత్ అనే నిర్ణయం ఎలా చెప్తాడు ఇప్పుడు నా జగత్తు ఇదండి నా సంసారం ఇదండి నా వస్తువులు నా ప్రపంచం ఇదండి నా వ్యవహారం ఇదండి నేను లేకుండా ఉన్నప్పటికీ కూడా ఇది నన్ను వదిలిపెట్టడం లేదండి అని చెప్తాడా వాడే లేకపోతే వాడికి బంధమేది మోక్షమేది మోక్ష సన్యాస యోగం ప్రతిపాదించేటటువంటి ఈ చిట్ట చివరి నిర్ణయం పరాత్పరం పరబాహ్యం ఇది సూచనగా మోక్ష సన్యాస యోగంలో ఉంది అందుకని జాగ్రత్తగా ఈ నిర్ణయమే లేనటువంటి నిరావరణమైనటువంటి నిరీహమైనటువంటి పద్ధతిగా ఉండుట ఉన్నదొన్నట్లుండి పాయను విన్న కన్నది ఎడ ఏమి లేక పాయను ఎన్నగా ఎరుక లేదాయన్ చదవం సర్వత్ర శ్లోకమంది ఆ ఆత్మాతీతం కేవల ఆత్మ దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి इति కోవేద నిర్న్యం నాస్తి సర్వదా ఇది చలచల బోధోపదేశ మందిరంై కైవల్య आश्रम చలచల బోధోపదేశ సాంపరదాయానికి టైటిల్ న్ని నిర్ణయించేటటువంటి శ్లోకం ఇదే సర్వసార పూర్ణోపనిషత్తులోని శ్లోకం ఇది ఆత్మాతీతం కేవల ఆత్మ దేహోనాస్తి కదా జన చదవండి అమ్మా చదవమంటారు స్వామి తాత్పర్యం చదవమంటే కేవల ఆత్మ అన్ని <dan> తప్పులేస్ నిర్ణయో నాస్తిదా అస్తి అంటే ఉన్నాను నాస్తి అంటే లేను అస్తి ఉన్నానని చెప్పేవాడు లేడు నాస్తి లేనని చెప్పేవాడు కూడా లేడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి చల సిద్ధాంతం బోధించేటటువంటి వాళ్ళు లేనని చెప్పేవాడు కూడా లేని పద్ధతిగా అందించాలి వెరీ వెరీ